గణపతి కవిం కవీనాము పమశ్వస్తేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వృవన్నోతి సాదన శ్రీమహాగణాధిపతాశివసార శరాచార్యమ్యమాచార్యపర్యంతం వందే గురు ేహంస విజ్ఞాన వక్ష్యామశేషతేహూన్యత్ జ్ఞాత్యమవశిష్య నీకు నేను విజ్ఞానముతో కూడిన జ్ఞానమును చెప్పదను ఇప్పుడు ఆత్మజ్ఞానానికి అనాత్మ జ్ఞానానికి ఉండే మౌలికమైన భేదాలు రెండు ఈ శ్లోకంలో మనకు కనపడతాయి అనాత్మజ్ఞానంలో ఇక అనుభవం అంటూ అనాత్మక అనుభవం ఏముంటుంది అనాత్మ జడం కదా ఆత్మయందే అనుభవం ఆత్మస్వరూపమునందే అనుభవము అనేది చేతన ధర్మం అనాత్మ జడము కాబట్టి అనాత్మ జ్ఞానం జ్ఞానమే దానికి వేరే అనుభవం ఉండదు ఇప్పుడు ఫిజిక్స్ ఉందనుకోండి ఫిజిక్స్లో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది ఏదో ఒక లా ఉంటుంది లా వన్ లా టూ లా త్రీ అని ఉంటాయి దాన్ని మీరు చదువుకుంటారు తెలుసుకుంటారు దాన్ని ఇంకా దాన్ని అనుభవించడం ఏమి ఉండదు కాబట్టి తెలుసుకోవటము దాన్ని అప్లికేషన్ ఏదో బయట ఉంటుంది అంతేగాని ఆత్మస్వరూపంలో భాగంగా అనుభవం ఏది ఉండదు ప్రాక్టికల్ అప్లికేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అనుభవ అనుభవం ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ డీప్లీ విత్ ఇన్ అదేమీ అనాత్మ విద్యులు ఉండదు కాబట్టి అదొక భేదము అనాత్మజ్ఞానానికి ఆత్మజ్ఞానానికి ఉండే ఒక భేదము దానికంటే కూడా ప్రధానమైన మరి ఒక భేదం ఏమంటే అనాత్మజ్ఞానము మీరు ఫిజిక్స్ చదివారు అనుకోండి ఫిజిక్స్ మీలో మీరు ఎంతటి విద్వాంసులైనా బయాలజీలో మీకేమీ తెలియని వారి కిందే బయాలజీ క్లాసు జరుగుతుంటే ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్ గారు వెళ్ళి ఆ క్లాస్లో కూర్చుంటే ఆయనకి ఏమీ తెలియకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు ఏమండే కాబట్టి ఫిజిక్స్లో ప్రొఫెసర్ అంటే అర్థమేటి దీనికి ఒక పద్యం ఉంది ఏనుగు లక్ష్మణగవి గారి పద్యం తెలివియోకింత లేని ఎడ మీరు హై స్కూల్లో కంఠస్థం చేసుకుంటారు ఈ పద్యం నాకు కూడా ఉరికే మొదటి భాగమే గుర్తు తెలివి యొక్కంత లేని దృప్తుడనై కరి భంగి సర్వముందెలిసి నంచు అంటూ పద్యం చదివే రండి పద్యం ఏమీ తెలియనప్పుడు ఏనుగు అలా ఏనుగువలే కరి వంగి అది ఏనుగు దృష్టాలుతాం ఏవో ఎందుకో ఒక దృష్టాలుతాం ఏమీ వాడికి ఏమీ చదువుకోలేదు చదువుకోనప్పుడు వాడు నాకు ఆ చాలా విషయాలు తెలుసు అని అనుకునేవాడు అటువంటి వాడు వెళ్ళి ఏదో ఒక క్లాసులో చేరి ఏదో కొంత చదువు చదివాడు అప్పుడు వాడికి తెలిసిందే అమ్మ బాబాయ్ మనకి తెలియని విద్య ఎంత ఉందా అని తెలిసింది మనకి తెలియని విద్య ఎంత ఉందో తెలియాలంటే కూడా కొంత చదువు చదువు ఉండాలి ఏమీ చదవని వాడికి ఎంత చదువు తనకు తెలియదో తెలుస్తుందా తెలియదు కొంత చదివితే మనకి ఎంత తెలియనిదో తెలుస్తుంది ఇప్పుడు ఈ వైద్యశాస్త్రంలో స్పెషల్ డాక్టర్ గారు ఇప్పుడే వచ్చారు నా దృష్టాంతం కూడా వైద్యానికి సంబంధించిందే వైద్య శాస్త్రంలో స్పెషలైజేషన్ అని ఉంటుంది అంటే మొట్టమొదటి వైద్యుడు అంటే మొత్తం శరీరానికి వైద్యుడు కానీ స్పెషలైజేషన్లో మొత్తం శరీరానికి వైద్యుడు కాదు ఆ శరీరంలో ఒక అంగానికి వైద్యుడు మొత్తం అంగానికి కూడా వైద్యుడు కాదు ఆ అంగంలో ఒక ఉపాంగానికి వైద్యుడు ఇప్పుడు పళ్ళు ఉన్నాయనుకోండి డెంటల్ డాక్టర్స్ సెపరేట్ బ్రీడ్ మామూలు డాక్టర్స్ కంటే భిన్నంగా ఉంటారు మళ్ళీ ఆ పళ్ళ దంత వైద్యుల్లో కూడా రూట్ కెనాల్ చేసేవాడు పెరు పెట్రోడాంటిస్టో పెరోడాంటిస్టో ఇంకొకడు వేరే ఉంటాడు దాంట్లో స్పెషలైజేషన్ కాస్మిక్ డెంటిస్ట్రీ వాడు వేరే ఉంటాడు ఇంకా దాంట్లో పోడాలజీ ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఒకటి పోడాలజీ అంటే పాదములకు మాత్రమే వారు వైద్యం చేస్తారు చేతులకి ఇంకా వైద్యం చేయరు పాదాలకే వైద్యం చేస్తారు పోడాలజీలో కూడా లెఫ్ట్ పాదానికి వైద్యం చేసేవాళ్ళు స్పెషలిస్టులు వేరే ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా పిట్స్ సారీ ఫెలడెల్ఫియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోడాలజీ అని ఒకటి ఉంది ఓ బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోడాలజీ అంటే పాదములకు సంబంధించిన వైద్యంలో స్పెషలైజేషన్స్ అక్కడ చేస్తారు మళ్ళీ రెండు పాదాలకు ఒకే వైద్యుడు చేయడు మీరు కుడి పాదానికి అనారోగ్యం అయితే వే వేరే ఉండొచ్చు మళ్ళీ దాంట్లో కూడా బొటనవేలుకి వైద్యుడు వేరే ఉంటాడు సో ఇదంతా చూసిన తర్వాత ఒక ఆయన అన్నాడు స్పెషలిస్ట్ అంటే He knows more and more of less and less. <laughs> I mean, if you extend it further, a stage comes when he knows everything about nothing. <laughs> anyway, Irakanga vidya perigiyukul dhi. మనకి తెలియనిది చాలా ఎక్కువ ఎంతో ఇప్పుడు ఎంఎస్సి వాడికి తన కెమిస్ట్రీ ఎంఎస్సి ఉందనుకోండి మనకి తెలియని కెమిస్ట్రీ ఎంతుందో ఎంఎస్సి వాడికి తక్కువ తెలుస్తుంది పిహెచ్డీ చేసిన వాడికి మనకి తెలియని కెమిస్ట్రీ ఎంతుందో పిహెచ్డీ వాడికి ఇంకా బాగా తెలుస్తుంది సో పిహెచ్డీ చేసేప్పటికీ మనకి తెలియని కెమిస్ట్రీ యొక్క పరిధి ఎంత ఎక్కువ ఉంది సుమా తెలుస్తుంది పిహెచ్డీ చేసి నేర్చుకున్నది ఈ విద్యలన్నీ కూడా తెలుసున్నది తక్కువ తెలియనిది ఎక్కువ ఉంటుంది తర్వాత మీకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఏదైనా ఒక గ్రంథం చదివారనుకోండి వెంటనే నాకు ఈ జ్ఞానము కలిగింది అనే ఒక అనుభవం వస్తుంది ఆ అనుభవంతో పాటుగా దాని పక్కనే ఇంకో అనుభవం ఉంటుంది అమ్మ బాబోయ్ మనకి తెలియని జ్ఞానం అనే అనుభవం కలుగుతుంది నిజంగా కలుగుతుంది అలాగా అంటే వాడు సెన్సిటివ్ పర్సన్ అయి ఉండాలి బండస్వాధ్యాయ అయితే నేను చెప్పింది వర్కౌట్ కాదు వాడు కొంచెం సెన్సిటివ్ పర్సన్ జ్ఞానమునందు తృష్ణ కలవాడు అయి ఉంటే వాడు గ్రంథం చదివిన వెంటనే మంచి పుస్తకం చదివాము చాలా విషయాలు తెలుసుకున్నాం అని సంతోషం కలిగి అమ్మ బాబాయ్ మనకు తెలియనిది ఎంతుందో అనే ఒక అసంతోషము ఆశ్చర్యము కలుగుతుంది ఈ సృష్టిలో ఏ జ్ఞానమైనా అదే విధంగా ఉంటుంది ఏ జ్ఞానమైనా త్మజ్ఞానము ఆత్మ ఒకటి ఉంది అంటే ఈశ్వరుణ్ణి తన అంతరతమైన స్వరూపముగా వాడు సాక్షాత్కరించుకుంటాడు దానికి ఆత్మజ్ఞానము అని పేరు ఆత్మజ్ఞానము అంటే ఈ సర్వజగత్తుకి కారణమైన ఈశ్వరుణ్ణి మనం ఏ ఈశ్వరుణ్ణి బాహ్యంలో మనకంటే భిన్నంగా ఆరాధిస్తూ ఉన్నామో ఆ ఈశ్వరుడు వాస్తవంలో నా యథార్థ స్వరూపమే అని తెలుసుకుంట ప్రత్యేక భిన్న ఆత్మజ్ఞానం దీన్ని స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే నీ స్వరూపము వ్యక్తిత్వము జీవత్వము మనుష్యత్వము ఏమీ కావు మరి ఏమిటి నా స్వరూపం దైవత్వమే నా స్వరూపము ఆ డివినిటీ అది నా స్వరూపము ఈ సత్యాన్ని సాక్షాత్కరించుకోవటానికే ఆత్మజ్ఞానం అడిగారు ఎవడైతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఉంటాడో వాడికి ఇంకనూ తెలియదగ్గది ఏదో ఉన్నది అనే భ్రమ తొలగిపోతుంది అంతేకాకుండా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏమీ మిగిలి లేదు అనే అనుభవం కలుగుతుంది అదే అంటున్నాడు శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానానికి అనాత్మజ్ఞానానికి ఉండే ప్రధానమైన భేదములలో ఇది రెండవది రెండు భేదాలు ఉంటాయని చెప్పాను ఇది రెండో భేదం సో యజ్ఞాత్వా ఏ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఇహ ఈ లోకంలో ఈ జన్మలో భూయహా తిరిగి అంటే మళ్ళా అన్యత్ మరి ఒకటి జ్ఞాతవ్యం తెలియదగ్గది నా అవశిష్యతే మిగిలి ఉండదు నిజంగా ఆత్మజ్ఞానము అట్టి ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని మనకి ఇది సాక్షాత్కరించింది ఇంకా తెలియాల్సింది ఏదో ఉంది అనే అనుభవం ఉండదు అను ఆ జ్ఞానంలో ఆ అనుభవం ఉండదు ఆ పూర్ణ జ్ఞానం యొక్క పూర్ణత్వం మరి ఆత్మ పూర్ణము అంటే అర్థం ఆత్మ పూర్ణము అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అనే అనుభవం కలిగితే అది పూర్ణం ఎలా అవుతుంది అటువంటి అనుభవము ఉండదు అది కేవలము ఆత్మస్వరూపానికే ఈ ఈ పరిస్థితి వర్తిస్తుంది చాలా యునీక్ విలక్షణమైనటువంటి తత్వము ఈ పాయింట్ మీద బేస్ అయ్యి మీకు ఛాందోగ్యోపనిషత్తులో ఒక చక్కటి కథ ఉన్నది కథ అంటే పెద్ద పెద్ద కథలేం కావు స్మాల్ స్టోరీ ఉద్దాలకుడు ఆయనకే ఆరుణి అని పేరు ఒక మహర్షి ఆయన కొడుకు ఒకడు ఉంటాడు అల్లరి చిల్లరిగా తిరుగుతూ ఉంటాడు చాలా బుద్ధిమంతుడు ఈ అల్లరి చిల్లరిగా తిరిగి పిల్లలందరూ బుద్ధిమంతుడు వాళ్ళని ఎవళ్ళైనా కొంచెం ఇన్స్పైర్ చేసి దారిలో పెట్టగలిగితే వాళ్ళు చాలా పైకి వస్తారు ఇన్స్పైర్ చేసి దారిలో పెట్టాలి కొట్టి తిట్టి దారిలో పెడితే వర్కౌట్ కాదు ఇన్స్పైర్ చేసి దారిలో పెట్టగలిగితే దే వర్క్ దే దే కమప్ వ్యాల్ వీడు తిరుగుతుంటే తండ్రి పిలిచి ఎరా నువ్వు నా కడుపున చెడబుట్టినట్టున్నావు నేను మహావిద్వాంసు వేదం అంతా శాస్త్రం అంతా చదువుకున్నా నువ్వేమో గోటికాయలు అడుతూ తిరుగుతున్నావు ఏమి దురదృష్టం అని పాపం ఆవేదనని వ్యక్తం చేస్తాడు అంటే అప్పుడు మరైతే నేను గురుకులానికి పంపించే నేను వెళ్ళిపోతాను అంటాడు వాడు అయితే వెళ్ళిపో అని గురుకులానికి పంపించేస్తాడు పంపించేస్తే పన్నెండు సంవత్సరాల తర్వాత వాపస్సు వస్తాడు పన్నెండేళ్ళు గురుకులంలో ఉండిపోతాడు తండ్రికి వెళ్ళి పంపించేస్తాడు వచ్చి పన్నెండేళ్ల తర్వాత వస్తాడు ఇప్పట్లాగా పొద్దున్నే పంపించి సాయంకాలం సెల్ ఫోన్లో ఫోన్లు చేయడం అలాగే ఏమీ లేదు వెళ్ళిపోవడమే నాకు అనిపిస్తుంది మన పూర్వంతరం వాళ్ళని చూస్తేనే అనిపిస్తుంది వాళ్ళకి ఈనాడు మనకి పిల్లల ఎడల ఉన్న ఆసక్తి అటాచ్మెంట్ అలా తుక్కుపోవడం ఏదైతే మనకు ఉందో అంత ఆసక్తి పాపం ఒక తరం క్రితం మన తల్లిదండ్రులకే ఉండేది కాదు వాళ్ళు చేయాల్సిన సేవలు తగ్చేసేవాళ్ళు కానీ ఆసక్తి ఉండేది కాదు మీరు కొన్ని కొన్ని వందల సంవత్సరాల వెనక్కి వెళ్తే ఎలా ఉంటుందో మీరు ఉదాహరణకి సీతాదేవి రాముడి చెట్టబట్టి ఆయనతో పాటుగా రథం ఎక్కేసి అయోధ్యకు వచ్చేసింది ఇంకా మళ్ళీ ఎప్పుడూ ఆవిడ పుట్టింటి ముఖం చూడలేదు దూరాలు కూడా అలాగే ఉండేవి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కూడా కష్టంగా ఉండేవి పూర్వం కొంతమంది ఇక్కడి నుంచి రంగూను వెళ్ళారు ఇంకా రంగూని వెళ్ళిన వాళ్ళు వెళ్లడమే ఇంకా మళ్ళీ వాపసు వచ్చి వినలేదు అంతే అలాగే వెస్టిండీస్కి వెళ్ళారు వాళ్ళు కూడా ఇండియన్ ఆరిజిన్ వాళ్ళు నేను చూస్తూ ఉంటాను వాళ్ళందరినీ వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు వెస్టిండీస్కి వచ్చేశారు షిప్ ఎక్కువ వచ్చేసారు ఇంకా మళ్ళీ భారతదేశానికి వాళ్ళు ఎప్పుడూ రాలేదు అలా ఉండేవారు ఆసక్తి చాలా తక్కువ ఉండేది వాటెవర్ సో పన్నెండు సంవత్సరాల తర్వాత వాపసు వచ్చాడు కుర్రాడు అతని పేరు శ్వేతకేతువు చాలా గర్వంగా ఉన్నాడు తండ్రి ఇప్పుడు అంతకుముందు తండ్రి బాధపడ్డాడు వీడేం చదువుకోలేదని ఇప్పుడు మహా విద్వాంసుడై వాపస్ వచ్చాడు పన్నెండేళ్ళు కానీ గర్వంగా ఉన్నాడే అని బాధపడ్డాడు తండ్రి మహావిద్వాంసుడు అయ్యాడని సంతోషించడానికి బదులుగా విద్వత్తో పాటుగా గర్వాన్ని కూడా వీరు కొని తెచ్చుకొచ్చాడే అని బాధపడ్డాడు బాధపడి పిలిచాడు నాన్న అంత గర్వంగా ఉన్నావు అంటే గర్వంగా ఉంటే తప్పేముందండి మేము అన్ని శాస్త్రాలు చదువుకుని వచ్చాను కదా అనంటే సరే నువ్వు ఒక విద్యను సంపాదించావా ఏమిటది ఏ విద్యని సంపాదిస్తే ఇక సర్వము తెలిసినట్లే అవుతుందో ఇంకా తెలియాల్సింది ఏది మిగిలి ఉండదో అటువంటి విద్యను సంపాదించావా అని అడిగాడు అడిగితే స్తన్నైపోయాడు శ్వేతకేతు శ్వేతకేతు అనుకున్నాడు నాకు తెలియని శాస్త్రం కానీ లేదు నాన్నగారు ఏదడిగినా నేను చెప్పేయగలుగుతానని అనుకున్నాడు కానీ ఇలాంటి మెలికి పెడతాడని వాడు ఊహించలేదు అది విని అలాంటి విద్య కూడా ఉంటుందా అని అడిగాడు అంటే అలాంటి విద్య ఒకటి ఉంటుందని కూడా తెలియదనమాట అంటే ఉంటుందమ్మా అని చెప్పారు అయితే మరి మా గురువు గారు నాకు చెప్పలేదు అంటే మరి చెప్పలేదంటే మళ్ళీ వెళ్తావా ఏమిటి కాదు ఆయన నాతో అన్నారు ఆయన ఉన్న విద్యంతా చెప్పేసి అని అన్నారు ఇంకేమీ లేదని చెప్పారు అంచేది ఇంకా ఆయన దగ్గరే వెళితే ఉపయోగం కాదు నాన్నగారు మీకే తెలుసు ఆ విద్య మీరే చెప్పండి నాకు అని అప్పుడు ఆరో అధ్యాయం వేదాంతం ఆత్మవిచారం తత్వమసి మహావాక్యం అక్కడి నుంచే వచ్చింది ఆత్మ విద్య అప్పుడు ఆరుని శ్వేతకేతువుకి బోధిస్తాడు కనుక అగో అలాంటి విద్య పన్నెండు సంవత్సరాలు మహాబుద్ధిమంతుడు గురుకులంలో అష్ట కష్టాలు పడి చదువుకున్న విద్య అంతా అయిన తర్వాత కూడా ఇంకా తెలియంది మిగిలి ఉంటుందేమో కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఇక ఈ సృష్టిలో తెలియంది ఏది మిగిలి ఉండదు అటువంటి విద్య జ్ఞానము ఆ జ్ఞానాన్ని నీకు నేను బోధిస్తాను అని శ్రీకృష్ణుడు అంటున్నాడు భాష్యం ఉన్నాము తచ్చ మద్విషయం జ్ఞానం తేతుభ్యం అహం సవిజ్ఞానం విజ్ఞానసహితం స్వానుభవయుక్తం ఇదం వక్ష్యామి సో ఇది ఒక ప్రధానమైన అంశంగా నేను నిన్న చెప్పాను ఈ ఆత్మజ్ఞానము ఎట్టిది అంటే దానిని బౌద్ధిక బుద్ధి స్థాయిలో తెలుసుకోవటం ఒక లెవెల్ అది ఫస్ట్ లెవెల్ అది కానీ ఆ తెలుసుకున్న దాన్ని సాక్షాత్కరించుకోవటము సెకండ్ లెవెల్ సాక్షాత్కరించుకోవటం అన్నది ఇంపార్టెంట్ తనకు అనుభవానికి రావాలి స్వఅనుభవతం అది అనుభవానికి రావాలి మీకు నేను దృష్టాంతం చెప్తా చూడండి ఆత్మస్వరూపము అసంగము అసంగం నాన్ అటాచ్ అటాచ్మెంట్ ఏమి ఉండదు ఆత్మస్వరూపము అది పద్మపత్రం వంటిది దేనికి అది అటాచ్మెంట్ లేదు ఈ ఆత్మస్వరూపం అంటే ఏమిటనుకుంటున్నారు మీరు మీరే మీరే ఆత్మస్వరూప ఇది మీరు విన్నారు విన్నవే కాదు చదివేరు కూడారు ఆత్మ సంగమా అసంగమా అని అడిగితే సమాధానం చెప్తారు ఏమని అసంగము అని చెప్తారు ఖచ్చితంగా చెప్తారు ఎందుకంటే చదువుకున్నారనమాట ఆత్మ అంటే ఎవరండి మీరే ఆత్మ అంటే ఏదో మేనత్వ కొడుకో మేనమో కొడుకో అనుకున్నారు ఆత్మ అంటే మీరే యు ఆర్ ది ఆత్మ అయితే మరి మీ నిత్య జీవితంలో మీకు అనుభవం ఎలా ఉంది సంగము అనుభవానికి వస్తుందా అసంగత అనుభవానికి వస్తుందా సంగమే అనుభవానికి వస్తుంది అంటే ఏమైంది అక్కడికి ఆత్మ అసంగము తెలిసి కూడా నా నిజ జీవితంలో నాకు ఆసక్తి యొక్క సంగము అటాచ్మెంట్ అది అనుభవానికి వస్తుంది ఆ కారణంగా నాకు దుఃఖం కలుగుతుంది అంటే అర్థమేమిటి బుద్ధి స్థాయిలో తెలిసిన అనుభవంలో ఉన్నదానికి గ్యాప్ వచ్చేసింది ఆ గ్యాప్ను ఫిల్ అప్ చేసుకుని ఆత్మ అసంగము అనే అనుభవానికి తెచ్చుకుంటే అది విజ్ఞానముతో కూడిన జ్ఞానం ఆత్మయందుండే ఆసక్తి అనే దోషము అట్టి అనుభవయుక్తమైన జ్ఞానముచే మాత్రమే తొలగిపోతుంది ఇంకో రకంగా తొలగిపోదు కేవలము బుద్ధి ఎందు తెలుసుకున్నంత మాత్రాన అజ్ఞానము తొలగిపోదు అనుభవయుక్తమైనప్పుడు మాత్రమే ఆ అజ్ఞానము తొలగిపోవును అటువంటి జ్ఞానాన్ని విజ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని నీకు నేను బోధిస్తాను దీన్ని తెలుసుకుంటే ఏమవుతుంది చూడండి ఇప్పుడు బుద్ధి స్థాయిలో ఉండే జ్ఞానానికి అనుభవంలో ఉండే జ్ఞానానికి మధ్యలో గ్యాప్ ఎక్కడొచ్చింది మీరు శ్రవణం చేస్తారు ఆత్మ అసంగము అని తెలుసు అదే దృష్టాంతం పరిశీలించండి అని విన్నారు తెలిసింది కూడా అసంగం అంటే ఎలా ఉంటుంది సంఘం అంటే ఎలా ఉంటుంది మీకు స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది శ్రవణం చేశారు కానీ ఎందువల్ల అనుభవానికి రాలేదది అంటే ఇంకొక రెండు స్టెప్స్ ఉన్నాయి చేసిన శ్రవణం చేసి తెలు బుద్ధి స్థాయిలో తెలుసుకున్నటువంటి ఏ సత్యముఖలతో ఆ సత్యాన్ని గురించి సంశయాలు కొన్ని ఉంటాయి తర్వాత విపర్యాసము లేక విపర్యము ఉంటుంది అంటే ఏమిటి సంశయ నివృత్తి చేసుకోవాలి అంటే మననం చేయాలి కాబట్టి శ్రవణం చేశారు సంశయాలు వచ్చాయి మననం చేశారు సంశయాలన్నీ పోయాయి కానీ అనుభవం మటుకు ఆత్మ అసంగమనే అనుభవం కలగట్లేదు సంగమనే అనుభవం కలుగుతోంది అంటే ఏది సత్యమో దానికి విరుద్ధమైన అనుభవం కలుగుతోంది దాన్ని విపర్యము అంటారు లేక విపర్యాసము దానిని నిదిధ్యాసం ద్వారా అంటే ఆత్మనిష్ట ద్వారా ఆత్మస్వరూపమునందు ఆ ధ్యాన మార్గంలో నిలిచి ఉండుట ద్వారా ఆ సంగము అనే వాసన శిథిలమైనప్పుడు ఆ ఆవరణ తొలగిపోయి ఆత్మ అసంగము అనే అనుభవం కలుగుతుంది కాబట్టి శ్రవణము చేత లభించేది జ్ఞానము మనణ నిరుధ్యాసనాలని దానికి తోడు చేస్తే లభించేది విజ్ఞానము లేక అనుభవము ఇది ఒక ప్రణాళిక ఇలాంటిదే మరొకటి అది కూడా చెప్తే సమగ్రం అవుతుంది అందుకోసం చెప్తున్నా కొంతమంది ఏమన్నారంటే మనన నిధిధ్యాసనాలు నిరంతరంగా చేస్తూ అప్పుడు శ్రవణం చేసినట్లయితే మనన నిధిధ్యాసనముల చేత శుద్ధమైన అంతఃకరణంలో శ్రవణము బాగా పనిచేస్తుంది అటువంటి అంతఃకరణ శుద్ధి లేని శ్రవణం కంటే అంతఃకరణ శుద్ధి శ్రవణానికి విలువ ఎక్కువ అప్పుడు జ్ఞానం కలుగుతుంది కాబట్టి శ్రవణం ద్వారానే జ్ఞానం కలుగుతుంది కానీ శ్రవణానికి వీడు ప్రిపేర్ అయి ఉండాలి తయారీ అయి ఉండాలి ఆ తయారీ కోసం ఈ మనన నిదిధ్యాసనాలు ఉపయోగపడతాయి అని ఇంకొక ప్రణాళిక పోన్లండి మనం మూడు చేస్తూ ఉందాం శ్రవణ మనన నిదిధ్యాసనాలు చేస్తూ ఉందాం ఎప్పుడు అనుభవం కలిగితే అప్పుడు ఏ రకంగా కలిగినా సంతోషమే మూడు మనకు ఉండనే ఉన్నాయి ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్య కాబట్టి ఆ మనకి బుద్ధి స్థాయిలో ఉండే జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడం కోసం ఆ గ్యాప్ నేను ఫిల్ చేయటం పూర్తి చేయటం కోసం మనం యోగ్యమైన ప్రయత్నాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను కథయిష్యామినా అటువంటి జ్ఞానాన్ని నీకు బోధిస్తాను అశేషంగా బోధిస్తాను ఇంకేం మిగిలిపోకుండగా కొసరు మిగల్చకుండగా బోధిస్తాను అంటే అటువంటి ట్రిక్స్ ఏం ప్లే చేయకుండా ఆ పదం స్టూడెంట్స్ ఆఫ్ సంస్క్రిట్ షుడ్ నోట్ కార్త్స్య క్రత్స్నా క్రత్స్ దాని నుంచి కార్స్య వచ్చింది క్రత్స్నాలో స్పెల్లింగ్ కోసం చెప్తున్నా తకార స దానికి యా జత చేయండి కార్స్య అది ఆ పదం ఓకే సో రాసేపుడు మీకు పూర్వం వాళ్ళు డిక్టేషన్ చెప్పేవారు విశ్వక్సేనుడు అని డిక్టేషన్ చెప్పారా ఎప్పుడన్నా రాశారా డిక్టేషన్ రాశారు అది నేను కూడా రాశాను నాకు తెలుసు విశ్వక్సేనుడు ఎప్పుడు తప్పులు రాసుకోండి వాడు విశ్వక్సేనుడు కరెక్ట్గా రాస్తే వాడు అబావ వీడు తల బుద్ధిమంతుడు అని ప్రశంసించేవారు అలా సో ఆ విధంగా కార్చనీయము అని చెప్పాలి రాయగా సో సో పూర్తిగానే అర్థం అంటే కంప్లీట్ కంప్లీట్లీ నా ఏమీ మిగిలిపోకుండగా దీనికి నేను బోధిస్తాను అని శ్రీకృష్ణుడు అర్జునునికి హామీ ఇస్తున్నాడు ఇటువంటి జ్ఞానము అంటే సంశయ విపర్యములు లేని ఆత్మస్వరూప జ్ఞానం ఏదైతే కలదో అది అది మోక్షమును ఇచ్చున్నది తమేమం విద్వా నమృత ఇహ భవతి అని వినుంటారు మీరు పురుష సూక్తంలో ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ అభిషేకాలు చేసిన టైంలో చెప్తూ వింత వినపడతాయి ఈ మంత్రాలని అవి ఉంటే అలా వినపడుతూ ఉంటాయి వాటి అర్థం తెలుసుకుంటే చాలా బాగుంటుంది అర్థం తెలుసుకుంటే కూడా సరిపడదు దాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి సో ఎవడైతే ఆత్మపూర్ణము అవినాశి కాలాతీతము దేశాతీతము సర్వపరిచ్ఛేదరహితము అని తెలుసుకుంటాడో వాడు ఇప్పుడు ఈ లోకంలో ఈ దేహంతో ఉండగానే ఈ జన్మలోనే అము అమృతస్వరూపుడు అంటే వినాశములైన ఆత్మస్వరూపుడై తన దైవత్వాన్ని ఆవిష్కరించుకుని అలా దైవీమూర్తిగా నిలిచి ఉండిపోతాడు అని తమేవం విద్వానమృత ఇహవతి అని చెప్పింది అదిగో ఆ జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ బోధిస్తున్నాడు తత్ జ్ఞానం వివక్షితం స్తౌతి శ్రోతురభిముఖీకరణాయా ఇక్కడ మొదటి పాదంలో నీకు జ్ఞానాన్ని చెప్తాను అన్నాడు ఏ జ్ఞానాన్ని బోధించబోతున్నాడో ఆ జ్ఞానాన్ని రెండో పాదంలో శ్రీకృష్ణుడు స్థుతిస్తున్నాడు ఏ జ్ఞానమును చెప్పగోరుతున్నాడో వివక్షితం జ్ఞానం వివక్షితం అంటే చెప్పగోర చెప్పగోరేది ఆ జ్ఞానాన్ని స్తౌతి స్థుతిస్తున్నాడు అంటే ఆ జ్ఞానము గొప్పదైన ప్రశంసిస్తున్నాడు ఎందుకు కొనియాడ్డాం జ్ఞానాన్ని అంటే శ్రోతు అభిముఖీకరణాయ శ్రవణం చేసి వాడి యొక్క మనస్సుని ఆకర్షించి దాన్ని ఈ జ్ఞానం వైపు మళ్లించటం కోసం ఎందుకంటే సాధారణంగా మానవులు సంసారాభిముఖంగా ఉంటారు తప్ప ఆత్మాభిముఖంగా ఉండరు ఎప్పుడో సంసారంలో ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమిటో దిగుమాల సంసారం ఇలా ఉండి దీనికి ఏదైనా ఆత్మజ్ఞానం అని చెప్పి ఇటుకేసి పరిగెత్తుకు వస్తారు తప్పించి సంసారం కనుక ఏ ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉంటే ఎవడో ఆత్మజ్ఞానం జోలికి వెళ్ళడు సంసారము అది అదే ఎంత ఎంత ఇబ్బంది కాదంటే ఇప్పుడు మీకు ఎక్కడైనా సరే టెంపుల్స్లో కానీ ఆల్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అవన్నీ కిరకల్లాడుతూ జనంతో నిండి ఉంటాయి తర్వాత ఏదైనా వేదాంత క్లాస్ చెప్తే పది మంది వచ్చి కూర్చుని వింటారు కొంచెం తక్కువైనా పర్వాలేదు అక్కడ ఉన్నంత జనం ఉండకపోయినా ఉండి జనం ఏదో ఇక్కడ ఉంటారు తర్వాత జాతకాలు చెప్పి చుట్టూ చాలా వందలు వేల మంది తిరుగుతూ ఉంటారు ఎందుకంటారు ఇలా ఎందుకుంది అసలు దీని వెనకాల ఉన్నటువంటి సైకాలజీ ఏమిటంటే వీళ్ళందరూ కూడా సంసారంలో దెబ్బలు ఎదురు దెబ్బలు తిని తిని తిని ఇటుకేసి మళ్ళీ ఆ సంసారం అలాంటిది అదేం చేస్తుందంటే ప్రతివాడికి పనిష్మెంట్ వేసిస్తూ ఉంటుంది ఆ పనిష్మెంట్ పుచ్చ స్వీకరించి ఆ దుఃఖాన్ని సహించలేక లేక ఆ స్ట్రెస్ అంటే చూడండి ఆదుర్దాన్ని ఆ స్ట్రెస్ని తట్టుకోలేక ఏ మనశ్శాంతి కోసమని మానవుడు ఎప్పుడూ కూడా తహతహలాడుతూ ఉంటాడు అందుకోసమని ఆ సంసారంలో ఆ రకమైన ఇబ్బందులు ఉంటాయి అందుకోసమని ఆత్మస్వరూపం గురించి మానవుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు సంసారమే కనుక ఏ దోషాలు లేకుండగా అంత సాఫీగా అంత సుఖారూపంగానే ఉంటే అసలు మీకు మనుషులందరూ మార్కెట్ ప్లేస్లోనే ఉండిపోతారు తప్ప అసలు దేవాలయం దగ్గరికి కానీ వేదాంత క్లాస్కి కానీ వచ్చి ఉండేవారు కాదు ఎనీవే శ్రవణం చేసి వాడికి వాడి యొక్క మనస్సుని సంసారం వైపు ప్రవహించకుండా ఆత్మస్వరూపం వైపు మళ్లించడం కోసము ఈ జ్ఞానము గొప్పది అని శ్రీకృష్ణుడు స్ఫుతిస్తున్నాడు జ్ఞానం జ్ఞావా నేహభూయర జ్ఞాతవ్యం పురుషార్థసాధన ఏ జ్ఞానాన్ని పుంది అంటే ఏ ఆత్మత్యాన్ని తెరుసుకుని మళ్ళా ఇహ ఈ లోకంలో ఈ జన్మలో భూయహ అంటే పునః తిరిగి అన్యత్ మరి ఒకటి జ్ఞాతవ్యం తెలియదగినది పురుషార్థ సాధనం మానవుని యొక్క మానవునికి సుఖాన్నిచ్చేటువంటి ఆ సాధనము ఆత్మజ్ఞానము దీన్ని మించి మరి యొక్క సాధనమేదీ లేదు మానవుడు సంపాదించాల్సిన పురుషార్థంగాని ఆ పురుషార్థమును సంపాదించుటకు సహకరించే సాధనం గాని మరొకటి ఉండదు ఇప్పుడు జ్వరం వచ్చిందండి ఒకడికి జ్వరం తగ్గేదాకా చాలా ఇబ్బందిగా ఉంటుంది జ్వరం వస్తే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమీ సుఖంగా ఉండదు ఒకడు ట్యాబ్లెట్ ఇచ్చాడు డాక్టర్ గారు అది వేసుకున్నాడు అరగంట జ్వరం అంతా పోయింది మంచి చక్కగా తయారైపోయాడు ఇప్పుడు ఎలా ఉంటాడు నాకు ఏదైనా మరో టాబ్లెట్ ఇస్తారా అని అడుగుతాడా అడగడు ఇంకా అసలు మరో ట్యాబ్లెట్ మీద దృష్టిపోదు అంతే ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ ఆ హెల్త్ హెల్త్ అన్నదానికి ఒక వర్ణన కానీ నిర్వచనం కానీ ఏమి ఉండదు హెల్త్ అన్నది యు వాట్ యు ఫీల్ ఈస్ హెల్త్ దాన్ని వర్ణించడం కుదరదు ఆఖరికి డాక్టర్ గారు కూడా మన్నే అడుగుతారు ఏమండి ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతారు ఎందుకంటే మనం ఎలా ఉందో చెప్తే గానే ఆయనకే అర్థం కాదు సో ఏదో నాడి చూసి లేకపోతే ఎక్స్రే చూసి ఏదో చూస్తారో ఎన్ని చూసినా మన ఫీలింగ్ ఫైనల్ అది మన ఫీలింగే ఫైనల్ ఇప్పుడు వీడు ఏదో నొప్పుందని వెళ్ళాడు అనుకోండి డాక్టర్ గారు ముందు ఎక్స్రే తీయిస్తారు లెటర్సే ఎక్స్రే చూసి నీకు అంతా బాగానే ఉందో అంటే ఏమోనండి నాకు అదేం తెలీదు నాకు నొప్పుందని చెప్తాడు వీడు అప్పుడు ఏదో ఒకటి చేయక తప్పదు ఎక్స్రేలో ఏమీ కనపడకపోయినా మరో ఒకటి ఏదో తీయించాల్సి ఉంటుంది మ్యాగ్నటిక్ రెసిడెన్సో ఏదో తీయించాల్సి ఉంటుంది ఎందుకంటే మరి నొప్పి ఉంది కదా ఏ మరొకప్పుడు ఎక్స్రే చూసి ఇది మీకు ఏదో అనారోగ్యం ఉందండి నాకేమీ లేదండి నేను ఐఎమ్ డూయింగ్ ఫైన్ అంటే సో వాడి అనుభవము ప్రధానమైనటువంటి విషయం కాబట్టి ఈ జన్మలో ఈ ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే తిరిగి పొందాల్సిన పురుషార్థంగా ఆ పురుషార్థం కోసం మరొక సాధనము కాని ఆవశ్యకత ఇక సుతరాము ఉండదు వాడు కృతార్థులైపోతాడు దాన్ని మోక్షము అంటారు ఏది మిగిలి ఉండదు అవశిష్టం నభవతి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మామూలుగా లౌకికులు అంటే లోక వ్యవహారంలో ఉండేటువంటి ప్ర పీపుల్ అంటే ప్రాపంచికత నింపుకున్న జనులు మరణశయ్యపై కూడా ఇంకా చేయాల్సిన పనులు మిగిలే ఉంటాయి మరణశయ్యపై కూడా రెండు రకాల పనులు మిగిలి ఉంటాయి ఏమిటో తెలుసిన ఒకటి తన తరువాతి తరం ఆ తరువాతి తరం కనీసం రెండు తరాలు కనపడుతూ ఉంటాయి ఎదుర్కొండగా సో రెండు లేక మూడు తరాలు కనపడుతూ ఉంటాయి కొడుకు మనవడు మునిమనమడు అనే మూడు తరాలు కనపడుతూ ఉంటాయి ఈ మూడు తరాల జనం మూడు తరాలు వచ్చేయంటే అప్పటికే జనం సంఖ్య బాగా పెరిగిపోతుంది డెబ్భయో ఎనభయో వందో రీచ్ అయిపోతుంది వీళ్ళందరి యొక్క సుఖాన్ని గురించి బెంగ ఒకటి ఉంటుంది ఆ సుఖాన్ని ఎలాగ చేయటం వీళ్ళకి ఇచ్చేటువంటి ఆస్తిపాస్తులు వీళ్ళు సరిగ్గా సంరక్షించుకుంటారా సంరక్షించుకోరా ఇంకా వాళ్ళకి అప్పచెప్పాల్సిన అప్పగింతలోవే ఉంటాయి అవునండి మరణశయ్యపై కూడా మిగులుంటాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇప్పుడు చేత మనం మరణించిన తర్వాత స్వర్గ సుఖం వస్తుందో లేకపోతే మరి ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటుందో అనే భయం కూడా మిగిలి ఉంటుంది కాబట్టి మరణశయ్యపై కూడా ఇక ఇంకా చేయాల్సినవి ఇంకా పరిపూర్తి చేయాల్సినవి మిగిలి ఉండి ఆ రకంగా శేషము వీడి మనస్సుకి చాలా క్లేశాన్ని కల్పిస్తూ భయాన్ని కలిగిస్తూ అదే మరణ భయము అంటే కానీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడికి ఇక ఏది మిగిలి ఉండదు పూర్ణుడుగా అలా ఆనందంగా ఉండిపోతాడు జీవించి ఉండగానే జీవన్ముక్తుడైపోతాడు మత్తత్వజ్ఞ యహ సవజ్ఞోవతి ఇత్యర్థ ఎవడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో మత అంటే ఆత్మ ఎవడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకుంటాడో వాడు సర్వమును తెలిసిన వాడే అవుతాడు ఎందుకంటే ఆత్మ కంటే భిన్నంగా ఏదీ లేనేలేదు అసలు తెలుసుకోవాల్సింది ఇంకేమీ మిగిలి ఉండదు కాబట్టి వాడు సర్వజ్ఞుడైపోతాడు అంటే అంచేతనే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు పరబ్రహ్మస్వరూపుడుగా మిగిలి ఉంటాడు కనుక ఆ శ్లోకం పూర్తాయి తరువాతి శ్లోకం మనుష్యానా సహస్రేషు కశ్చిద్ అతి సిద్ధయే సిద్ధాం కశ్చిన్వత చాలా మంచి శ్లోకం సో తరచుగా దీన్ని కోర్ చేస్తూ ఉంటారు మంచిగా మనం అనలైజ్ చేసుకోదగినటువంటి శ్లోకం చూద్దాము అవతారిక భాష్యకారుల శ్లోకాన్ని మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అతో విశిష్ట ఫలత్వా దుర్లభతరం జ్ఞానం కథమితి ఉచ్యతే కాబట్టి జ్ఞానము ఆత్మజ్ఞానము సకల జ్ఞానముల కంటే గొప్పది ఇప్పుడు పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి మ్యాథమెటిక్స్లోనో ఫిజిక్స్లోనో పెద్ద ప్రొఫెసర్ గారు ఉన్నారనుకోండి ఆయన ఇంటికి వచ్చేప్పటికీ ఇంట్లో కొడుకు చెప్పిన మాట వినడం మానేశాడనుకోండి అంతటి ప్రొఫెసరు ఆ తనకున్న విజ్ఞానాన్ని అంతని కూడా పక్కన పెట్టేసి దుఃఖిస్తూ కూర్చుంటాడు అవునండి అంతటి ప్రొఫెసర్ కూడా ఒకప్పుడు ఈ ప్రొఫెసర్ గారి ఇంటికి వచ్చేప్పటికీ ఇతని భార్య మీరు అస్తమానం ఉంటున్నారు మీతో జీవిస్తుంటే అసలు లైఫ్ లేకుండా అయిపోయింది కాబట్టి గుడ్ బై అని ఆవిడ ఒక నోట్ పెట్టేసి వెళ్ళిపోతుంది తర్వాత ఎప్పుడో లాయర్ నోటీస్ పంపిస్తుంది ఇలా అవుతూ ఉంటాయి కొన్ని దేశాల్లో అలా అవుతుంది అప్పుడు ఇంతటి ప్రొఫెసరు కుదేలైపోయి నేల కూలిపోతాడు కాబట్టి ఈ సంసారానికి సంబంధించిన జ్ఞానములు గొప్పవేవి ఆ జ్ఞానములు కూడా గొప్పవే జ్ఞానాన్ని తక్కువ చేయటం మన అభిప్రాయం కాదు కానీ ఈ జ్ఞానములు ఎంత గొప్పవైనా మనకి ధనాన్ని సంపాదించి పెడతాయి సమాజంలో పేరు ప్రతిష్టల్ని సంపాదిస్తాయి అధికారాన్ని సంపాదిస్తాయి తప్ప ఆత్మశాంతిని ఇవ్వలేదు ఆ జ్ఞానాలు ఏమీ లేకపోవచ్చు అని ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఒకడు ఉంటాడు వాడు పరమ శాంత శాంతావస్థలో ఉంటాడు చాలా ఉల్లాసంగా శాంత స్వరూపుడై ఉంటాడు కాబట్టి సాంసారికములైన ఇతర జ్ఞానముల ఈ ఆత్మ జ్ఞానము చాలా గొప్పది అంతేకాకుండా దుర్లభతరం మీరు ఏదైనా ఒక యూనివర్సిటీలో కోర్సులో జాయిన్ అయ్యి ఓ రెండేళ్ళు మూడేళ్ళు కష్టపడితే ఓ డిగ్రీ సంపాదించుకు తెచ్చుకురావచ్చు మంచిగా కష్టపడి చదువుకుని దాన్ని కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే మంచి ఉద్యోగం సంపాదించవచ్చు ఉద్యోగంలో చేరి ఆ జ్ఞానాన్ని బాగా రాపిడీ చేస్తూ ఉంటే ప్రతినిత్యం కూడా నిత్యనూతనంగా రాపిడీ చేస్తూ ఉంటే ఆ ఆ పర్టికులర్ ఫీల్డ్లో మీరు ఎక్సలెంట్ స్థాయికి చేరుకుని మొత్తం దేశంలోనే కాకుండా యూనివ మొత్తం ప్రపంచంలోనే మీరు పేరు ప్రఖ్యాతులు గడించవచ్చు అంత పని చేయటానికి అవకాశం ఉంది కానీ ఈ ఆత్మజ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ దీనికి అనేక ఆటంకాలు వస్తాయి ఈ మిగతా జ్ఞానాలకి బాహ్యములైన ఆటంకాలు ఉంటాయి దీనికి ఆటంకములన్నీ కూడా మన మనస్సులోనే ఉంటాయి వాటిని అధిగమించటము చాలా కష్టమవుతుంది ఇది ఎలాగంటే దీపం ఉందనుకోండి ఆ దీపము చుట్టూ ప్రకాశింపజేస్తూ ఉంటుంది చాలా దూరం వరకు కానీ ఆ దీపం మొదట్లోనే చీకటి ఉంటుంది ఆ దీపం మూలంలోనే ఆ దేవ దీపం ఉంటుందా దాని మూలంలో ఎక్కడ దీపం పెట్టారో దాని మూలంలోనే చీకటి ఉంటుంది ఆ విధంగా ఒక పెద్ద ప్రొఫెసర్ గారు ఊళ్ళో వాళ్ళందరికీ విజ్ఞానాన్ని బోధిస్తూ ఉండొచ్చుగాక ఆయన హృదయంలోనే ఒక అజ్ఞానము ఒక అశాంతి నెలకొని ఉంటాయి కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అనేది ఏదైతే కలదో ఇది లభించుట చాలా కష్టము దుర్లభతరం ఏ విధంగా దుర్లభతరము మరింత లభించుట కష్టమైనది మీరు కూడా ఆలోచించండి ఇక్కడ జరుగుతున్న క్లాస్ గురించి చెప్పట్లేదు ఉడికే లోక దృష్టితో ఆ కాంటెక్స్ని బట్టి చెప్తున్నాను మీకు ఏదైనా ఒక పురాణం కానీ లేక ఏదైనా ఒక ఒక కథ కానీ చెప్పేవాళ్ళు లోకంలో చాలామంది ఉంటారు ఏమండి మీకు ఏదైనా పూజ చేసుకోవాలంటే పూజ చేయించేయడానికి కావాల్సిన ప్రోత్సాహం చేసేవాళ్ళు పూజ చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని తీర్థయాత్రకు మీరు వెళ్ళదలుచుకుంటే తీసుకువెళ్ళే వాళ్ళు సలహా ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మీరు కనుక ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే మాత్రం అసలు మీ దరిదాపులకు వచ్చి మీకు సహాయం చేసేవాడు ఎవడో కనపడ్డ మీరు ఉపనిషత్తు ఆ తత్వాన్ని తెలుసుకోవాలంటే మాత్రం మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది అంచేతనే ఆశ్చర్యోస్య శ్రోత ఆశ్చర్యోస్య వక్త అని ఓ చోట కఠోపనిషత్తులో వస్తుంది గీతలో కూడా వస్తుంది ఆత్మస్వరూపాన్ని బో బోధించటమే ఒక ఆశ్చర్యం అది బోధించి ఒకవేళ బోధిస్తున్నా అది కూర్చుని దాన్ని వినడం మరో ఆశ్చర్యం ఎందుకంటే ఆత్మస్వరూపానికి సంబంధించిన క్లాసులో మన భావాలని సపోర్టు చేసి వ్యవస్థే ఉండదు ఆ ప్రసంగం ఏమి ఉండదు మన భావాలను అన్నిటినీ పరీక్షకు పెట్టే ప్రయత్నమే ఉంటుంది తప్ప మనకున్న భావజాలాన్ని సపోర్ట్ చేసేది ఏముండదు తర్వాత మనకున్న కోరికల్ని తీర్చేటువంటి పరిస్థితి ఏముండదు అక్కడ మనకున్న భయాలని సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉండదు అక్కడ కేవలము మనకుండే వాసనలను నిర్మూలించుకుంటూ మన స్వరూపాన్ని పరీక్ష చేసి విచారం చేసేటువంటి ప్రయత్నమే ఉంటుంది అంచేతనే ఒక రకమైన తయారీ లేకుండగా ఆత్మస్వరూపానికి సంబంధించినటువంటి క్లాసులో కూర్చోవడం కూడా కష్టం క్యాల్కులస్ క్లాసు లాంటిది ఎంతో కొంత అరిథమెటిక్ అండ్ ఎంతో ఆల్జీబ్రా తెలిసి ఉండకపోతే క్యాల్కులస్ క్లాస్లో ఏం కూర్చుంటాడు కూర్చుంటాడు ఏం తెలుస్తుందో ఏమీ తెలియదు అంత నెత్తిమించిపోతుంది ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి పాఠం కూడా అటువంటిదే కాబట్టి చాలా దుర్లభమైనది సో ఇంతటి దౌర్లభ్యము అంటే చాలా దుర్లభమై ఉండుట ఎందువల్ల అనే ఆ ప్రసంగాన్ని శ్రీకృష్ణుడు చేస్తున్నాడు ఈ శ్లోకంలో ఉచ్యతే మనుష్యానాం సహస్రేషు వేలాది మంది మనుష్యులలో అసలు మనుష్య అనే పదం ఉన్నది మనుష్య అంటే వ్యాకరణం దృష్టితో చూస్తే మనోహ అపత్యం మనుష్య మనువు ఒక ఆయన ఉండేవారు ఇంగ్లీష్లో కూడా మ్యాన్ అని వచ్చింది హ్యూమన్ ఉమన్ అన్నీ ఆ మన్ మన్ నుంచి ఆ పదాలన్నీ కూడా సో సంస్కృతంలో మనుష్య తెలుగులో మానవుడు మను అది కూడా సంస్కృతం నుంచి వచ్చింది సో మనువు అంటే మనువు శతరూప వీళ్ళు ఆది దంపతులు ఇప్పుడు మీకు పురాణ వాంగ్మయంలో ఆది దంపతులు అనే ఒక ప్రసక్తి దంపతులు మనకు కనపడుతూ ఉంటారు మొత్తం సకల మానవాళి ఏ దంపతుల నుంచి ఆవిర్భవించిందో వాళ్ళు ఆది దంపతులు కనబడతారు ఆది దంపతులు ఎవరు అంటే కొంతమంది పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు అంటారు ఇంకో కొంతమంది అబ్బే పార్వతీ పరమేశ్వరులు కాదండో లక్ష్మీనారాయణులు ఆది దంపతులు గౌరీ శంకరులు కాదు లక్ష్మీనారాయణులు ఆది దంపతులు అని ఇంకో హళ్ళు అంటారు కానీ మీరు వేదవాంగ్మయంలోకి వస్తే ఈ భాష మారిపోతుంది ఇక్కడ ఏమంటారంటే మనువు శతరూప వాళ్ళు ఆది దంపతులు మనుమహ మను మనువు ఆ మనువు యొక్క సంతానమే మానవులు అపత్యం అంటే సంతానం కాబట్టి మనుష్య అంటే మనువు యొక్క సంతానము అని అర్థం అయితే దీనికి నిరుక్తకారుల అర్థం ఇంకొకటి ఉంది నిర్వచనం అది ఎలాగంటే మనసా సీవ్యతి ఇది మనుష్య ఆ సీవ్యతి ఆ సకారం షకారం అవుతుంది ఊ ఉంది కదా ఇంకోహో ఊ ఉన్న బట్టి సకారం షకారం అవుతుంది సో మనుష్య అవుతుంది మనసా సీవ్యతి అంటే మనస్సుతోటి ఇప్పుడు ఈ సిల్క్ పురుగు ఉంటుంది చూడండి సిల్క్ పురుగు తన చుట్టూ ఒక గూడు అల్లుకుంటుంది ఆ గూడు అల్లుకుని ఆ గూడులో బంధింపబడి ఆ గూడులోనే ప్రాణాలు విడిచిపెడుతుంది అంతే కదండి మనిషి కూడా తన చుట్టూ ఓ గూడు అల్లుకుంటాడు ఆ సిల్క్ పురుగు నోటి నుండి వచ్చి ద్రవంతో అల్లుకుంటుంది క కూకూన్నమే కానీ మనిషి ఏం చేస్తాడంటే మనిషి అల్లుకునే గూడు ఫిజికల్ గూడు కాదది అది మనస్సు ద్వారా అల్లుకుంటాడు గూడు వీడు నా కొడుకు ఈమె నా కూతురు వీడు మనవడు వీడు మునిమనవడు వీడు నా నౌకరు ఇది నా ధనము అని నా నా నా నా అని దీన్ని సంస్కృతంలో మామ అంటారు మామ మామ మామ మామ మమ అనే కాకుండా మే అని కూడా అంటారు మమన్నా మే అన్న ఒకటే మే మే మే మే అంటే ఎలా ఉంది మేక అరుస్తున్నట్లేదు మే మే మే మే నాకు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలి ఈ రకంగా అటాచ్మెంట్ రాగద్వేషాలు పెట్టుకుని ఆ మనస్సుని వాడు మనస్సుతోటి సంకల్పాలు చేసి చేసి చేసి అనేక సంకల్పాలు చేయడం పూర్తయ్యేపటికి వీడు ఒక బంధంలో చిక్కుకుని ఈ బంధం ఎవరిని నిర్మాణం చేశారు వీడి మనస్సుని అతిగా వినియోగించి అవసరమైనవి అనవసరమైనవి సంకల్పాలు చేసి చేసి చేసి ఆ సంకల్పాలు అనే గూడులో చిక్కుకుపోయి వీడు బద్ధుడై మరణశయ్య మీద కూడా అదే బంధంలో మరణిస్తాడు అలా చేస్తాడు కనుకనే వీడికి మనుష్య అని పేరు మనస్సుతో తన చుట్టూ ఒక బంధాన్ని ఏర్పరచుకునేవాడు గనుక మనుష్య ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అలాగా మనుష్య పశుపక్ష్యాదులలో మీకు ఇంత ఆసక్తి ఉండదు పశువులు ఏం చేస్తాడంటే శిశువుని కన్న తర్వాత ఆ శిశువు తన కాళ్ళ మీద తాను నిలబడే వరకు సహాయాన్ని అందిస్తాయి పాలు అవి ఇచ్చి ఇంకా తర్వాత ఆవు పాలు ఇవ్వదు తన్నేస్తుంది శిశు దూడను కూడా తన్నేస్తుంది పోయి గడ్డి వేసుకో ఇంకేం పాలు తాత చాలు లేలు అని తోసేస్తుంది అంతే తర్వాత ఈ దూడ నా దూడ అని ఏం పెట్టుకోదు కూడా అంతే ఆ పక్షి ఎగిరి తీసుకొచ్చి ఆహారం ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి నోట్లో వేస్తుంది ఒకసారి ఎగరడం వచ్చిన తర్వాత ఇంక పోవడం నీ దారిని నువ్వు పో మళ్ళీ వచ్చి నా గూడులోకి రానక్కర్లా నీ గూడు నువ్వు కట్టుకో అని వదిలిపెట్టేసాడు పక్షి కూడా మనకి మళ్ళా అలా పట్టుకు వెళ్లాడు తర్వాత నేను చూశాను అమెరికన్ సొసైటీలో పద్దెనిమిదేళ్ళు వచ్చాక కొడుకైనా సరే కూతురైనా సరే తల్లిదండ్రులు ఏం చెప్తారంటే ఇంకపాటికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి కదా ఓటు హక్కు కూడా వచ్చింది ఇంకా ఇంట్లో పడి వెళ్లాడతాయేటి ఇంకేపాటికి నీ పన్నెండు దారి చూసుకొని చెప్పేస్తారండి అలా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ధర వాళ్ళు చూసుకోవడమే మరి ఇంకా చదువు ఉందంటే ఓకే రెండు గంటలు వాల్మార్ట్లో పనిచేయి ఆ డబ్బులతో చదువుకో లేకపోతే చదువుకుందుకు లోన్ ఇస్తారు ఆ లోన్ తీసుకుని చదువుకో లేకపోతే చదువుకుందుకు తండ్రే ఇస్తాడు లోన్ కావాలంటే ఆ లోన్ తండ్రే లోన్ ఆఫర్ ఇస్తాడు అది తీసుకుని వెళ్ళిపోయి చదువుకో హాస్టల్లో ఉండి ఫీజు కట్టుకుని చదువుకో అంతే చదువుకుని పైకిరా ఇంకా తల్లిదండ్రులను పట్టుకుని వెళ్లాడ్డం ఏమిటి అలా ఉంటుంది ఆ సమాజం మీరు ఆశ్చర్యపడొచ్చు మీలో చాలామందికి తెలుసు ఉండొచ్చు తెలియని వాళ్ళకి ఆశ్చర్యం కలుగుతుంది కానీ మన ఇండియన్స్ అక్కడ కూడా మన ఇండియన్స్ వాడికి నలభై ఏళ్ళు వచ్చినా కూడా వీడు సుఖంగా ఉండగలుగుతాడో ఉండలేడో వీడి పేరు మీద రికరింగ్ డిపాజిట్ కడితే బాగుంటుందేమో అని ఇంకా లెక్క ఉంటాడు అంటే వాడి జీవితాన్ని శాసించే ప్రయత్నం చేస్తాడు ఈ రకంగా మనస్సుతోటి ఆసక్తిని పెంచి పెంచి పెంచి ఆ ఆసక్తిలోనే బందీలుగా ఉండి ప్రాణాలను విడిచిపెడుతూ ఉంటాడు మానవుడు అంచేతనే మనుష్య అని పేరు వచ్చింది ఆ పేరు అలా చెప్పడంలో అభిప్రాయం ఏమిటి అంటే అలా మనం ఉండకూడదు అని అంచేతనే మనస్సుతోటి ఇంత బంధాన్ని నిర్మించి కూర్చుంటాడు కనుకనే ఆ రకమైన అంతఃకరణ కాలుష్యము ఆసక్తి రాగద్వేషాలు ఇవి అంతఃకరణంలో కాలుష్యం వాతావరణ కాలుష్యం అని ఉంది అంటే సల్ఫర్ డైఆక్సైడు నైట్రిక్ ఆక్సైడు ఇటువంటి గ్యాసెస్ వాతావరణ కార్బన్ డైఆక్సైడు ఇవి కాలుష్యం వాతావరణ కాలుష్యం వింటూ ఉంటారా ఈ మాటలు అలాగే అంతఃకరణ కాలుష్యం ఒకటి ఉంది మనస్సులో కాలుష్యం ఇంప్యూరిటీ అదేమిటి రాగము ద్వేషము కామనలు భయాలు అంధవిశ్వాసాలు ఇవన్నీ కూడా అంతఃకరణలోని కాలుష్యం వాతావరణంలో కాలుష్యం ఉంటే మనకు అనారోగ్యంగా ఉంటుంది అలాగే అంతఃకరణల్లో కాలుష్యంగా ఉన్నా కూడా మనస్సుకి శరీరానికి కూడా మీకు సుఖం ఉండదు కాబట్టి అంతఃకరణ శుద్ధిని సంపాదించుకోవాల్సి ఉంటుంది అంతఃకరణము శుద్ధంగా ఉన్నవాడు మాత్రమే ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అటువంటి మనుష్యులు ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేసే మనుష్యుల యొక్క సంఖ్య చాలా తక్కువ